మనం భాష్యంలో ఎక్కడ ఉన్నామంటే తదిదం గీతాశాస్త్రం సమస్త వేదాథసారసంగ్రహభూతం దుర్విజ్ఞేయాథం దాగాం దాని తర్వాత అందాము తదర్థావిష్కరణా అనేకై वृतवाक्याय अत्येका लौकिक गृह्यन मुपलभ्य अहम विवेकता अर्थनर्धारण సంక్షేపతో వివరణం కరిష్యామి శంకరాచార్యుల కాలంలో గీత యొక్క పరిస్థితి మనకి వాక్యంలో అర్థమవుతుంది శంకరులు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మి జీవించారు భారతదేశంలో కాలడిలో ప్రధానంగా చదువుకున్నారు భారతదేశం అంతా సంచారం చేశారు ఆనాడు గీత మీద అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి అప్పటికే చాలా పాపులర్ గీత సో తత్ అర్థ ఆవిష్కరణయ ఆ గీత యొక్క అర్థము దుర్విజ్ఞేయార్థం అని ఇంతకుముందు చెప్పారు అంటే గీత యొక్క తాత్పర్యమేమి అనే విషయాన్ని నిష్కర్ష చేయటం ఇదిగో ఇది దీని తాత్పర్యము అని మీకు నిష్కర్ష చేసి చెప్పాలి దాన్ని అర్థ ఆవిష్కారము అంటారు ఒకప్పుడు మన ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది ఎవరో ఇద్దరు కోర్టుకు వెళ్తారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదో సింపుల్ ఇష్యూ మీరు వెళ్తారు ఆ కోర్టు జడ్జిమెంట్ నూట ఇరవై పేజీ ఉంటుంది అది అది తీసుకొచ్చి వీడి గదిలో పెడతారు అది చూస్తే వీడికి మనం నెగ్గేవా మనం ఓడేవాడికి తెలియదు అలా ఉంటుంది కోర్టు జడ్జిమెంట్ ఈ కోర్టు చాలా చిత్రంగా ఉంటాయి అప్పుడు మళ్లీ మీరు లీగల్ పండిట్ దగ్గరికి వెళ్తే అదే ఆయన చదివి ఆయన నువ్వు నెగ్గేవు నువ్వు ఓడేవు అనో చెప్తాడు దాన్ని అర్థావిష్కరణము అంటారు గీతలోంచి అర్థాన్ని ఆవిష్కరింపజేయాలి ఆ పని ఎందుకంటే గీత చాలా ఆరు వందల యాభై శ్లోకాలు ఉన్నాయి సకల ఉపనిషత్తుల సారమే అని అనేక అంశాలు దాంట్లో చెప్పారు కర్మని చెప్పారు భక్తిని చెప్పారు కొద్ది గొప్ప రాజయోగం కూడా చెప్పారు టెక్నిక్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి గీతలో ఒక టాపిక్ గా టెక్నిక్ ని చెప్పిన సందర్భం ఇంచుమించు లేదనే చెప్పచ్చు చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ సమాజంలో టెక్నికే సర్వము అన్న విధంగా బోధిస్తూ ఉంటారు మెడిటేషన్ బోధించబడును అని అన్నారనుకోండి బోధ పెడతారు ఓ మహాత్మును మెడిటేషన్ బోధిస్తాడు వాట్ ఈస్ దాట్ ఇట్స్ ఎ టెక్నిక్ టెక్నీక్ అంటారు హిందీలో టెక్నిక్ సో హీ విల్ టీచ్ యూ ఏ టెక్నిక్ ఫెయిర్ నథింగ్ రాంగ్ సైకిల్ తొక్కడం లాంటిది సైకిల్ తొక్కడం ఏమిటి ఇట్స్ ఎ టెక్నిక్ ఎందుకంటే మీరు మీ చిన్నప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్న రోజులు మీరు ఆలోచన చేసుకోండి సైకిల్తోటో ఒకటో తెలుసుకోండి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది రెండు చక్రాలు ఈ ఈ రెండు చక్రాల మీద మీరు బ్యాలెన్స్ చేయాలి సైకిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది ఆ రెండు చక్రాల మీద బ్యాలెన్స్ చేయాలి ఆ బ్యాలెన్స్ మీకు స్టేబుల్ గా ఉండాలంటే మూడు చక్రాలు ఉండాలి కనీసం కనీసం మూడు చక్రాలు ఉంటే స్టేబుల్ గా ఉంటుంది మీరేం బ్యాలెన్స్ చేయకలరు అదే బ్యాలెన్స్ అవుతుంది కానీ మూడు చక్రాలు ఉండవు సైకిల్ రెండే ఉంటుంది సో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి మీ మీ బాడీ కూడా దాన్ని వెయిట్ దానికి యాడ్ చేసి బ్యాలెన్స్ చేయాలి ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్ నేర్చుకోకముందు అద్భుతంధ్ర అనిపించి నేర్చుకున్న తర్వాత వాటర్ అచీవ్మెంట్ ఇటేజ్ అని అనిపించేటువంటి టెక్నిక్ అవునా మెడిటేషన్ ఇస్ ఏ టెక్నిక్ అయితే ఈ టెక్నిక్ ఒక లక్షణం ఒకటి ఉంది మీకు నేను ఫార్ములా యూనివర్సల్ లా ఒకటి చెప్తున్నా ఆ లా ఏమిటంటే ఇట్ ఈజ్ యూనివర్సల్లీ ట్రూ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఎనీ టెక్నిక్ దాట్ ఈస్ ది లా మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారంటే నేర్చుకునే ముందు అది చాలా ప్రేమగా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు నేర్చుకున్న కొద్ది రోజులు ఎంతో ప్రేమగా దాన్ని అభ్యాసం చేస్తారు యూ లవ్ టు డూ దాట్ నేను చిన్నప్పుడు సైకిల్ కనపడితే దాన్ని తొక్కేస్తా ఉండి వాళ్ళు ఎగ్జాట్టు అనిపించడం కాళ్ళు నొప్పు పుట్టినా సరే లెక్క చేయకుండా దెబ్బలు కొట్టేసుకునే రక్తాలు కాలిపోయినా సరే తొక్కేయడమే అలా ఉండేది సో ఆ విధంగా టెక్నిక్ కొద్ది రోజులు ఎంతో ప్రేమతో మీరు అభ్యాసం చేస్తారు అయితే స్లోగా మనస్సు దాని మీద రుచి చాలా వేగంగా తగ్గిపోతుంది ఎక్స్పోనెన్షియల్గా డ్రాప్ అయిపోతుంది మొదటి రోజు ఉన్న రుచి మూడో రోజుకి జీరో అయిపోతుంది after you will grow out of it under affinity a technique me degree untundi but you will mostly ignore it dantoo meeku emi passa kanapadadu any technique is like caru nadapadam antunte tay saithu nadapadam antunte tay yoga asanalu veyatam kuda antunte tay shirshasanau nerchukovalanu nenu anukunna entha shraddha ga adi asalu is it possible center of the hall no border sahayam lekundaga head meed nilapadda head stand can i do that an anipinchindi but then i learnt it now epudeyana varanu ko roju self shasanam vesthe santosham anipisindi endukante time ne dorakadu edo oka rakamaina nirutsaham anundi evanande opikalekam idu leko aduleka asalu i forgot about it then but appudu pudu inga manchimega unda ani chusukunna kosam osari adjustment desa ainda onnum vunnani giri technique anukuntunna it is in that stage even meditation also will be like that so it happens like that meditation machine lo alla avokunda jagathapadandi ani nenu vahachiptam andre vera sangati but it does happen but fortunately in gita you will never grow out of gita you will love to remain with gita whole life enduko telustha it doesn't teach any technique as a sensation like technique karna de It's a small part of a bigger scheme. Understanding and discri discrimination. Adhi bodhisthundh, jnanaanni, vivekaanni bodhisthundh apiste, technicne akkara bodhisthundhap. But in the technical day, confusion ke savakashan takkwo untum. Whereas, viveka mo jnana mo ne padiki, there is a lot of scope for confusion. Atala sukshmamayana vishankada. Kabata aneka mandi, dheena ahthaan avishkaranthetana pehitaanje siya. Pehitaanje si, ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ జడ్జిమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏమిటని కపిల్ సిబ్బల్ని అడిగారనుకోండి అంతదాకా అందరూ అనుకున్న దానికి తలకిందులు ఏదో చెప్తారు ఎవరికి తోచినట్టు వాడు సరిగ్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పడం హీ కెన్ నెవర్ డూ దాట్ రామ్ జఠమలా అడిగారు అనుకోండి మరో డరో ఏదే వీళ్ళు ఈ లీగల్ ఫండిట్స్ ఉన్నారా ఏది స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పడం దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టారు వాళ్ళని అడక్కపోతే మంచిది సో ఆ విధంగానే మన గీతా వ్యాఖ్యాతలు కూడా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రామ్ జైకుమాలీస్ కపిల్ సిబ్బల్ సార్ దేర్ గీతా కామెంటరీస్ ఆల్సో సో శంకర్ని కాలం నాటుకున్నారు అనేక అనేక మంది వీళ్ళు ఏం చేశారు అనేక మంది వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి రామ్ జట్మల్లా కపిల్ సబ్బులు ఏమన్నాడో తెలుసినా అంటే నేను ఏదో పేరు పెట్టాన్నానని కాదు యూ థింక్ అబౌట్ ఇట్ అద్వానీ గారు జిన్నా మానస అని అన్నాడు ఈ సపోర్ట్ అద్వానీ హీ కెన్సేజ్ అద్వానీ ఎనీథింగ్ హీ కెన్ బట్ ఆ స్టేట్మెంట్ ఎలా హౌ డజ్ ఇట్స్ సౌంట్ హౌ ఇరేషనల్ అండ్ ఇల్లాజికల్ ఇటీ అందుకోసం ఆ పేరు చెప్పాను ఎనీవే సో వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమై పదానికి పదం ఉన్నది దానికి అర్థం చెప్పాలి పద పదార్థ వాక్యం ఉంటుంది వాక్యానికి అర్థం చెప్పాలి అంటే మీరు అనుకోవచ్చు కాబట్టి పదం ఉండి పదానికి అర్థాలు చెప్పేస్తే ఇంకా వాక్యానికి అర్థం చెప్పడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు కాదు పదానికి అర్థం చెప్తే చాలదు వాక్యానికి అర్థం కూడా చెప్పాల్సి ఉదాహరణకి గంగా అంటే అర్థం ఏమిటి ఒక నదీ ప్రవాహము నదీ ప్రవాహానికి గంగా అని అర్థం ఘోష అంటే అర్థం ఏమిటి ఇప్పుడే అనుకున్నాం గొల్లపల్లె ఏమండి ఈ రెండు పదాలు మీకు తెలుసు డిక్షణరీ చూడక్కర్లేదండి ఓ వాక్యం ఒకటి ఆ వాక్యము గంగాయాం ఘోష అని అంటే గంగలో గొల్లపల్లె అని ఇప్పుడు ఈ గంగలో గొల్లపల్లె అనే వాక్యంలో పదార్థం మనకి తెలుసు కానీ వాక్యార్థం తెలియట్లేదు ఎందుకంటే గంగా అంటే ప్రవాహం ప్రవాహంలో గొల్లబల్లెలా ఉంటుంది ఉండదు కాబట్టి వాక్యార్థం ఏమిటంటే ఇక్కడ వాక్యార్థం అంటే ఆ పదాలకి డైరెక్ట్ గా వచ్చే మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగ్ పొసగదు అయితే ఆ వాక్యం పలికిన వాడు ఉన్మత్తుడైతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు పక్కన పారేచ్చారు వాడు ఎవడో పిచ్చోడేదో మాట్లాడే కానీ ఆ వాక్యాన్ని పలికినవాడు విద్వాంసుడు పండితుడు అతను చెప్పిన మాటని మనం శ్రద్ధగా స్వీకరించాల్సి ఉంటుంది అటువంటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో నిగూఢంగా ఉన్న అర్థం కోసం చూడాలి అక్కడ గంగాయాం ఘోష అంటే అర్థం గంగా శబ్దానికి గంగా అర్థం కాదు గంగా శబ్దానికి గంగా తీరాన్ని అర్థంగా మనం చెప్పుకోవాలి గంగా అర్థం చెప్పకూడదు గంగా తీరము అని చెప్పాలి డిక్షనరీ చూస్తే రాదు దీనికి వాక్య అన్వయం చేసేటువంటి అది సామర్థ్యం ఉంద ఆయన గంగా తీరేం చెప్పచ్చు కదా గంగాయామం ఎందుకన్నాడు అంటే అభిప్రాయం ఏమిటంటే అదేదో ఓ చోట ఉన్న గొల్లపల్ల నువ్వు అనుకోకు గంగానదిలో ఉన్నటువంటి పవిత్రతంతా నీకు ఆ పల్లెలో కనపడుతుంది నీటికి లోటు ఉండదు పల్లెలో ఎందుకంటే గంగ నీరే అంతా ఆ పల్లెకి వచ్చినట్టే తర్వాత గంగానది మించి వచ్చేటువంటి చల్లని గాలి ఎప్పుడు కూడా ఆ పల్లెలో సమృద్ధిగా లభిస్తూ అని ఇన్ని అంశాల్ని మనస్సులో పెట్టుకుని నువ్వు ఆ పల్లెలో ఉంటే గంగ వల్ల నీకు ఎన్ని లాభాలు కలుగుతాయో అన్నీ కూడా నీ స్వంతమైపోతాయి అనే ఒక అభిప్రాయాన్ని చెప్పడం కోసం ఇంతటి అభిప్రాయాన్ని ఆయన గంగాయాం ఘోష అనే వాక్య ప్రయోగంలో ఇమిరిచి చెప్పాడు చూడండి గంగా తీరే అంటే అంత అభిప్రాయం రాదు గంగాయాం ఘోష అంటే వస్తుంది అభిప్రాయం సో ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుందంటే మా ఇల్లు సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉంది మీరేం చెంత చేయొద్దంటే అర్థం ఏంటి అంటే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను స్టేషన్ పక్కనే నేను ఉంటున్నాను అని అభిప్రాయం సో ఆ విధంగా స్టేషన్లోనే ఉంది అంటే స్టేషన్ పక్కనే ఉంది అని అభిప్రాయం కాబట్టి వాక్యానికి అర్థాన్ని నిరూపించటం కూడా ఒకప్పుడు సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి గీతలో కూడా అనేక వాక్యాలు ఉంటాయి ప్రతి పదానికి అర్థం తెలుస్తూ ఉంటుంది కానీ వాక్యార్థాన్ని తెలుసుకోవటంలో పొరపాటు చేసే అవకాశం ఉంది దాన్ని కూడా ఆవిష్కరించే సందర్భమే కనుక వివృత పద పదార్థ వాక్య వాక్యార్థ వాక్యాలు లేకపోతే ఉన్నట్టే అనుకోండి పదాలుంటే పద వాక్యం ఉన్నట్టే వాక్యార్థ న్యాయమతి తర్వాత వాక్యాలకు అర్థం చెప్పేప్పుడు న్యాయాన్ని పాటించాలి న్యాయము యుక్తి ఇప్పుడు గంగాయాం ఘోష దగ్గర నేను ఒక న్యాయాన్ని పాటించాను ఏమిటా న్యాయము ప్రధానమైన అర్థం ముఖ్యార్థం పొసగనప్పుడు ఆ ముఖ్యార్థానికి దరిదాపుల్లో ఉండి ఆ సందర్భానికి సూట్ అయ్యేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాన్ని లక్షణ లక్షణా న్యాయము అని అంట సో ఆ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శైలిని పట్టుకుని మనం గీత యొక్క పదాలకి వాక్యాలకి అర్థం చెప్పాల్సి ఆ పనంతా చేశారు వాళ్ళందరూ ఆ రకంగా అనేక పదాలకు అర్థాలు చెప్పారు వాక్యాలకు అర్థాలు చెప్పారు అనేక న్యాయాలని కూడా వాళ్ళు విస్తారంగా వ్రాసినారు శంకరుని కాలంలో అనేక వ్యాఖ్యానాలు ఉండి ఉంటాయి ఆయన అంటున్నారు అనేకై చాలామంది పనిచేశారు అయితే దానివల్ల గీత యొక్క బోధ మన అందరికీ చాలా సరళంగా స్పష్టంగా తెలిసి ఉండాలి ఇప్పుడు చాలామంది వ్యాఖ్యానాలు రాసినట్లయితే మనకి మనకి చాలా తేలిగ్గా మనకి బాగా తెలుసు ఉండాలి నో దర్ ఈజ్ నాట్ ఇప్పుడు ఒక వంటవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి ఒకడు కాకుండా ఐదుగురు ఉన్నారనుకోండి మనం ఏమనుకుంటాం మనకి పని ఐదు రెట్లు తొందరగా ఐదు రెట్లు బాగా అవుతుంది అనుకుంటాం బట్ ఫైనల్ గా ఏమిటవుతుంది టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అన్నట్టు సో అలాగే ఇక్కడ కూడా అత్యంత విరుద్ధ అనేకార్థన వీళ్ళందరూ కలిసి నిర్మాణం చేసిన పరిస్థితి ఏమిటంటే ఒకళ్ళు చెప్పే అర్థానికి ఇంకొకళ్ళు చెప్పే అర్థానికి పొంతన పరస్పర విరుద్ధములైన అర్థాలని చెప్తున్నారు తర్వాత అనేకార్థాలని చెప్తున్నారు అనేక అర్థాన్ని శాస్త్రంలో ఒప్పుకోరు అనేకార్థం అంటే ఒకే దానికి రెండు మూడు నాలుగు అర్థాలు చేపడం ఉన్నది అది బహుశా పాండిత్య ప్రకర్ష అయితే అవ్వచ్చు కానీ శాస్త్రంలో ఒప్పుకోరు ఇప్పుడు తత్వమశి అహం బ్రహ్మాస్తమైన వాక్యాలు ఉన్నాయనుకోండి దానికి నాలుగైదు అర్థాలు చెప్పారంటే అది ఇది ఎలాగంటే నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే నాలుగైదు రూప్స్ ఇచ్చినట్టు నిజంగా నిజానికి ఆ దృష్టాంతం కూడా సరికాదు ఎందుకంటే నాలుగైదు రూట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్క రూటే కరెక్ట్ అనుకోండి అప్పుడు అది దృష్టాంతం కాబట్టి అనేకార్థత్వం ఉన్నది శ్లేష కావ్యాలకి శోభనిస్తుందే గాని జీవితానికి సంబంధించిన బోధలో శోభను ఇవ్వదు ఇప్పుడు మన కేసు జడ్జిమెంట్ ఉందనుకోండి ఈ జడ్జిమెంట్కి రెండు మూడు రకాల అర్థం చెప్పొచ్చంటే అది వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ ఏదో ఒక అర్థం చెప్పాలి కానీ మేము నెగ్గేమో ఒకడేమో ఏదో చెప్పాలి కానీ రెండు మూడు రకాలుగా చెప్పొచ్చంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం జీవితానికి సంబంధించింది కదా కావ్యానికైతే పర్వాలేదు నల హరిశ్చంద్రోపాఖ్యానము అని ఒక కావ్యం ఒకటి ఉంది తెలుగులో పద్యం చదువుతుంటే ఆ పద్యంలోనే నలుడి గాథ హరిశ్చంద్రుని గాథ రెండూ కలుసు ఉంటాయి రకంగా విరిస్తే నలుడి స్టోరీ వస్తూ మరో రకంగా విరిస్తే ఆ హరిశ్చంద్రుడి స్టోరీ వస్తుంది ఆ రకంగా కవి ఆ రెండు స్టోరీల్ని పేరల గా ఒకే పద్యాల్లో నడిపిస్తూ ఉంటాడు శ్లేషాలతోటి నడిపిస్తాడు ఒక్కొక్క పద్యానికి రెండేసి అర్థాలు ఉంటాయి ప్రతి శ్లోకానికి పూర్వం పండితులు ఒక ఆయన ఛాలెంజ్ ఏమిటంటే మీరు నాకు ఏ శ్లోకం ఇచ్చినా దానికి ప్రసిద్ధంగా ఉండే అర్థం ఉంటుంది కదా కాళిదాసుల యొక్క శ్లోకం దానికి ఒక అర్థం ఉంటుంది పుస్తకాల్లో ఉన్న అర్థం ఆ అర్థం కాకుండా కనీసం ఇంకో రెండు అర్థాలు చెప్తాను నేను అని ఆయన ప్రతిజ్ఞ అప్పుడు సఫలమైన ఇంకో శ్లోకం ఇచ్చి ఇవ్వరు కాళిదాసు శ్లోకం ఆ కాళిదాస శ్లోకానికి మామూలుగా ప్రసిద్ధంగా ఉండే అర్థం అందరికీ తెలుస్తూ ఉంటుంది అది కాకుండా కాదని ఇటు విరిచి అటు విరిచి ఆయన ఇంకో రెండు అర్థాలు చెప్పారు ఏకదా ఏకదా అంటే ఒకనాడు అనర్థం మామూలుగా ప్రసిద్ధమైన అర్థం ఏకం దా ఏకదా ఒకటి ఇచ్చునది అని ఆయన అర్థం చెప్పారు సో ఈ విధంగా శాస్త్రానికి ఈ విధంగా అర్థాలు చెప్పడం అది పద్ధతి కాదు అది అలా చెప్పకూడదు కొంతమంది అనుకుంటారు అమ్మాయి ఎన్ని గొప్ప అర్థాలు చెప్పారు అనుకుంటారు నిజంగా చాలా మంది అలా అనుకుంటారు ఆయన మహాపండితుడు రా నాలుగైదు అర్థాలు చెప్పాడు అనుకుంటారు అది జీవితానికి సంబంధించినటువంటి బోధలో అది అడ్వాంటేజ్ కాదు పైగా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ డిసడ్వాంటేజ్ ఈ విధంగా గీత అత్యంత విరుద్ధములైన అర్థాలతో అనేక అర్థాలతోటి లౌకికైహ్యమానం లౌకికుల చేతను స్వీకరించబడుతుంది అంటే లోకంలో ఉండే జనులకి ఆ రకంగా మనం అందజేసినట్టుగా పరిస్థితి ఉంది లోకంలో ఉండేవాళ్ళు లౌకికులు అంటే సామాన్య జనులు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే టే కెనాట్ ఆల్ ది డీటెయిల్స్ ఈ కన్ఫ్యూషన్ ని వాళ్ళు క్లియర్ చేయలేరు వాళ్ళకి ఏదైనా ఒక సారవంతంగా మీరు దీని అర్థం ఇదండి అని చెప్పేస్తే తెలుసుకుని ముందుకెళ్ళిపోతారు గానీ ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి పెడితే హౌ దే కెన్ సాల్వ్ ఇట్ దే కె సాల్వ్ ఇట్ కాబట్టి ఉపలభ్య ఈ పరిస్థితిని గమనించి నేను వివరణం కరిష్యామి ఈ గీతా శ్లోకాలకి వివరణాన్ని ఇస్తాను వివరణాన్ని చేస్తాను అడిగి ఎక్స్ప్లనేషన్ నేను రాస్తాను సంక్షేపత వివరణం కరిష్యా ఉంటే శ్లోకానికి ఇరవై పేజీలు రాశారనుకోండి అది చదివివాడికి చాలా కష్టమైపోతుంది సవకాశంగా దృఢంగా చదువుకునే విద్యార్థులకి అలాగంటే విస్తారమైన వ్యాఖ్యానాలు ఉండే సందర్భాలు ఉంటాయి లేకపోలేదు కానీ గీతంటే ఇది జీవితానికి సంబంధించిన బోధ అప్పటికప్పుడు మీకేదైనా జీవితంలో కష్టం ఉంటే ఏదైనా ఒక ఆటంకం ఏర్పడితే ఏదైనా ఒక ఆపదొస్తే అప్పటికప్పుడు గీత పుస్తకం తీసి చదువుకుని దాని నుంచి మీరు ఉపదేశాన్ని పొంది దాని ప్రకారంగా మీరు ముందుకు అడుగు వెయ్యవచ్చు మహాత్మా గాంధీ గారు అలా చెప్పారో చోట ఆయన ఏమన్నారంటే నాకు ఎప్పుడు మనస్సుకి నిరుత్సాహం కలిగినా ఎప్పుడో ఆవేదన కలిగినా నేను వెంటనే గీత పుస్తకం తీసుకుని రెండు పేజీలో మూడు పేజీలు చదువుకుంటే నాకు మార్గదర్శనం అవుతూ ఉంటుంది అని చెప్పారు ఆయన కాబట్టి అలాగ ఉండాలి అలాంటి గ్రంథం దీనికి మీరేమో ఇంతంత విస్తృతమైన వ్యాఖ్యానాలు రాసేస్తే ఎదరవాడి కొంచెం కష్టం కాబట్టి సంక్షేపత నేను సంక్షేపంగా రాస్తాను అదొక అడ్వాంటేజ్ ఇంకొకటి ఏమిటంటే వివేకత అర్థ నిర్ధారణార్థం మీకు నేను అర్థాన్ని నిర్ధారణ చేసి పెడతాను ఇది అర్థము నిశ్చయాత్మకంగా బోధిస్తాను సందేహానికి తావు లేకుండా తర్వాత వివేకాన్ని జోడించి వివేకము అంటే There are so many issues involved. జీవితము మనుషుని యొక్క జీవితము చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మనుషుల యొక్క మనస్సులు చాలా జటిలంగా ఉంటాయి సో మనిషి ప్రేమిస్తున్నాను అంటాడు కానీ పక్కనే దానికి ద్వేషాన్ని జోడిస్తాడు ఐ లవ్ యూ అంటాడు అన్నం పావుగంటలో మళ్ళీ ఐ హేట్ యూ అంటాడు సో ఇప్పుడు చూడండి భర్త భార్యతో ఏమంటాడు ఐ లవ్ యూ ద మోస్ట్ కానీ వాడి జీవితంలో ఎక్కువ సార్లు ఎక్కువ గట్టిగా ఎవరితో దెబ్బలు చూడండి ఎంత సో హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ చాలా కాంప్లెక్స్ అలాగే ది ఆపోజిట్ సైడ్ ఆల్సో భార్య కూడా నా దేవుడు అని అని అలా భావన కూడా చేస్తుంది అని నా దేవుడు అలా అంటారు మా దేవుడు అండి ఆయన అంటారు నిజంగా నేను అనేక సార్లు మా దేవుడు అండి వరు అని అలా పరిచయం చేస్తారు మా దేవుడు అంటే ఆ భర్త సాక్షాత్తు దైవంగా భావన చేస్తారు పతిని నిజంగా అది మన ధర్మం కూడా అయితే బట్ అట్ ది సేమ్ టైం దేవుడు గారు అమ్మగారు దేవుడు గారి చెల్లెలు కాని కలవడ కానీ మొహం చిట్టించుకుంటారు ఏదో పోనీ ఇంకోటి ఏదో సందర్భం దేవుడు సో చూడండి ఎంత మనస్సు ఎంత జగ్రంగా ఉంటుందో డబ్బు ఖర్చు పెట్టాలని ఉంటుంది మళ్ళీ సందేహం పీకులాట ఈ విధంగా త్యాగం ఉంటుంది మళ్ళీ లోభం ఉంటుంది వైరాగ్యం ఉంటుంది మళ్ళీ ఆసక్తి ఉంటుంది శాంతంగా ఉండాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను నేను అంటాడు మళ్ళీ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది సో మనిషి యొక్క మనస్సు అంత కాంప్లెక్స్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ సి ది ఔటర్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్ ఈజ్ వన్ థింగ్ ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ మై గాడ్ ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ వెరీ కాంప్లెక్స్ ఈ స్థితిలో మీరు ఊరికే తలా తోకా లేకుండా మాట్లాడుకుంటూ పోవడం తర్వాత కన్ఫ్యూషన్ ని మరింత యాడ్ చేయటం దిస్ ఈజ్ వాట్ పీపుల్ డూ దిస్ ఈజ్ ది బేన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండి క్లారిటీ అన్నది అసలు మనం మర్చిపోయామా అనిపిస్తున్నాం క్లియర్ కట్ గా చెప్పాలన్నా చెప్పాలంటే అక్కర్లేదంటే క్లియర్గా చెప్పాలి ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి ఇన్ని హాఫ్ డజన్ కాన్సెప్ట్స్ అపోజింగ్ టు ఈచ్ దర్ వాటిని మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే వీఆర్ క్రష్డ్ అండర్ ది బర్డిన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ కదండి మన జీవితంలో అంత కాంట్రడిక్షన్స్ యొక్క బర్డిన్లో నలిగిపోవడమే మనం చేస్తున్న పని అవునుంటారా దిస్ ఇస్ హర్ అంచేతనే వీ వాంట్ హెల్త్ వీ వర్క్ ఫర్ ఇన్కమ్ వీ వాంట్ పీస్ వీ వర్క్ ఫర్ వార్ మనం చాలా కాంప్లెక్స్ మైండ్ని కలిగి ఉంటాం వీ వాంట్ ఫ్రీడమ్ We work వర్క్ ఫర్ బాండేజ్ సో ఈ కాంప్లెక్సిటీ సిచ్యువేషన్లో మనల్ని సేవ్ చేసి ఇది ఒక్కటే వివేకము డిస్క్రిమినేషన్ సో అంటే ఏమిటి ఈ కాంప్లెక్సిటీని తీసిపారేసి అసలు ముందు బ్రింగ్ సమ్ మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఇంటి దిపించర్ కట్ అండర్స్టాండింగ్ ఈ బ్రింగ్ ఇంటి దిపించాయి అంతే అది చాలా అవసరం దాని వల్ల ఏమవుతుందంటే ది హ్యూజ్ బర్డెన్ ది సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ కాంట్రడిక్టింగ్ ఇమోషన్స్ అండ్ ఐడియాస్ అదంతా కూడా అవతరింపు పోతుంది సో ఆ వివేకం చాలా అవసరం దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఈ పత్తికి కార్డింగ్ అంటారు కార్డింగ్ కార్డింగ్ క్లాత్ అంటే ఇప్పుడు పత్తి మీకు తోటల అదే పొలం పంట స్థానం నుంచి ఆ పత్తి మిల్లుకి దగ్గరకు వచ్చేటికి అది ఉండవుండ కింద ఉంటుంది గట్టి పడిపోయి ఉంటుంది చాలా కండెన్స్డ్గా ఉంటుంది అలా కండెన్స్డ్గా ఉన్నప్పుడు మీకు ఆ పత్తి యొక్క శోభ మీకు తెలియదు దాన్ని మీరు దారం తీయలేరు ఒకవేళ దారం తీసినా అది చాలా దొడ్డుగా వస్తుంది స్పైన్గా రాదు దాంట్లో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా దారానికి పట్టుకుని ఉంటాయి దానికి స్ట్రెంగ్త్ ఉండదు చాలా దానంగా ఉంటుంది ఇప్పుడు దాన్ని కార్డింగ్ అని ఒక ప్రాసెస్ చేస్తారు కార్డింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ దారాన్ని ఫైబర్ కింద విడతీస్తారు అలా విడతీసినప్పుడు ఆటోమేటిక్ మెషీన్ లో విడతీస్తారు మన దగ్గర ఇలా ఇలా అంటూ ఉంటారు కూడా వైబ్రేట్ మంచి బాగా హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే విడతీసేస్తుంది సో అలా విడతీసినప్పుడు ఏమంటవుతుందంటే ఆ ఇంప్యూరిటీస్ ఫారిన్ పార్టికల్స్ అన్ని కింద పడిపోతాయి అప్పుడు ఫైబర్ ఫైబ్రస్ గా తయారు దూది నిజంగా దూదంటే అది దూది అంతేగాని ఇలా ఉండాలంటే దాన్ని దూదని ఎలా అంటారు అది ఫైబ్రస్ గా ఉండాలి అప్పుడు దాంతో దారం తీస్తే నూట నెంబర్ దారం అలాగా పెర్ఫెక్ట్గా అవసరం సో అదేవిధంగా మన మైండ్లో వివేకము చాలా అవసరం డిస్క్రిమినేషన్ చాలా చాలా అవసరం ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వరుడు ఒక్కడే నామరూపములు మాత్రమే మారుతున్నాయి ఈశ్వరుని యొక్క స్వరూపంలో ఏ రకమైన సందేహము లేదు ఈశ్వరుడు ఒక్కడే అని దీంట్లో కన్ఫ్యూషన్ ఉందనుకోండి ఆ కన్ఫ్యూషన్ ఎంత బరువు పెడుతుందో తెలుసినా మనస్సుకి మనమేమో నాలుగు ఫోటోలు పెట్టుకుంటాం పెట్టుకునే ఓ ఫోటోకి బొమ్మ మాల వేసాం రెండోదానికి ఈ దేవుడు అనుగ్రహిస్తాడు ఆ దేవుడు కోపడతాడేమో అని బెంగ ఉంటుంది రెండో మూడో మంత్రాలు ఉంటాయి ఏ మంత్రం జపం చేయాలి ఇది చేస్తే ఆ దేవుడికి ఉపేక్ష చేసినట్టు అవుతుందేమో ఈ రెండు చేస్తే మూడో దేవుడిని మనం నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుందేమో అని ఈ విధంగా మనము చాలా అసందర్భంగా భయాన్ని పెట్టుకుంటాం తర్వాత సైకలాజికల్గా బర్డెని పెట్టుకుంటాం ఇప్పుడు వీధిలోకి వెళ్తారు వెళ్ళగానే మొట్టమొదటే ఈ శకునం మంచిదో కాదో ఈ ముహూర్తం మంచిదో కాదో ఈ టైం మంచిదో కాదు మనం దేవుడికి దండం పెట్టుకోవడం మర్చిపోయి వచ్చేసిన తాళం వేసేసి మళ్లీ వెనక్కి వెళ్లి దండం పెట్టుకోవాలంటే మళ్ళీ న్యూసెన్స్ తాళం తీయాలి ఏం పోనీ తాళం తీసి దండం ఏం పెట్టుకునేది ముందుకు నడిచి వెళ్ళిపోదామంటేమో దేవుడు కోప్పడతాడేమో ఈ విధంగా నేను సందర్భం ఉన్నట్టు మాట్లాడుతున్నాను లేకపోతే చాలా సందర్భంగా మాట్లాడుతున్నా మన మైండ్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది నేను మనం చేస్తున్నాను ఈ కాప్లెక్సిటీస్ కి ఈ ప్రాబ్లం ఈ ఇష్యూస్ ఈ ఇష్యూసే మనల్ని బరువు అయిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు భార్యాభర్తల మధ్య లేదా తండ్రి కొడుకుల మధ్య అయితే అత్తగారు కోడలు మధ్య మామగారు అల్లుడి మధ్య ఈ ఈ కాంప్లెక్సిటీ వల్లనే అన్ని క్లౌడ్ అయిపోయి ఇష్యూస్ అన్ని క్లౌడ్ అయిపోయి అందరూ మంచి వెళ్లే అందరూ ప్రేమ నేను ఒకసారి దృష్టాంతం ఒకటి చెప్పాను ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉంటారు ముగ్గురు ప్రేమ ఒకే వ్యక్తి వైపు కేంద్రీతమై ఉంటుంది అత్తగారు కోడలు ఆడపడుచు అత్తగారు కొడుకుని ప్రేమిస్తారు కోడలు భర్తని ప్రేమిస్తుంది ఆడపడుచు అన్నగారిని ప్రేమిస్తుంది ఈ కొడుకు ఈ భర్త ఈ అన్నగారు ఒక్కడే సింగిల్ గాయ ఒకే వ్యక్తిని ముగ్గురు ప్రేమిస్తున్నారంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ముగ్గురు ఒకే పార్టీకి చెందినట్టు సంథింగ్ లైక్ గాయ్ అప్పుడు వాళ్ళ మధ్యన కామ్రేడ్ని ఉండాలి బట్ వాళ్ళ మధ్యన ఉన్నంత విరోధం ఇంకా వాళ్ళ మధ్యన ఉండదు ఎందువల్ల అంటారు వెరీ లైఫ్ ని అనలైజ్ చేసుకోద్దా మరి సో మీరు ఎప్పటికీ హృదయంలో చెలదేగేటువంటి ఈ తుఫానుల్ని ఈ భావజాలాన్ని పరిశీలన చేసుకుని శోసన చేసుకోకపోతే జీవితం చాలా బరువుతుంది జీవితంలో బరువు బాధ్యతలు బరువు బాధ్యతలు అంటారు బరువు బాధ్యతలు బయట ఉండవు ఆ బరువు అంతా మనస్సులోనే ఉంది ఇప్పుడు పిల్లాడిని చదివిస్తున్నారనుకోండి ఓ పదోదరాల కుర్రాన్ని చదివిస్తున్నారనుకోండి చదివి ఒక యజమాని ఉన్నాడు ఒక అబ్బాయిని చదివిస్తున్నాడు పదో తరగతి ఒక కొడుకు ఉన్నాడు ఆ కుర్రాడి పదో తరగతి చదివిస్తున్నాడు నాతోటి అన్నాడు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయండి అన్నాడు అంటే నేనున్నాను ఏమిటి చెప్పండి ఓకే తప్పే ఉంది అంటే కుర్రాడు పదో తరగతిలో ఉన్నాడండి ఆ బరువు బాధ్యతలు ఉన్నాయి అంటే నేను చెప్పిన దాన్ని బరువు బాధ్యత అనుకోకండి తప్పది నేను నలుగురు పదో తరగతి పిల్లలను చదివిస్తున్నాను నేను మా గురువుగారు పూజ్యవామి దయానంద సరస్వతి గారు నాలుగు మంది పదో తరగతి పిల్లలను చదివిస్తున్నారు మనం చదివించట్లేదండి ఈశ్వరుడు చేస్తున్నాడని మీరు గుర్తించగలిగితే అది ఆ కుర్రాడిని పదోదరగా చదివించటము ఇట్ బికమ్స్ ఏ ప్లెజెంట్ జాబ్ మనమే చదివించేస్తున్నాం అనుకుంటే అది పెద్ద బద్దని అయిపోతుంది కేసీ పనే లాగ ఉంటుంది ఏదో ఫీజు కట్టడం ఏదో ఇలాంటివేమో ఒకటి రెండు అంశాలు ఉంటాయి వాటితో పాటు మీరు కూడా ఆ పదోదర పుస్తకాలన్నీ చదవక్కర్లేదు కదా మీ మనస్సులో ఆ ఫీలింగే బరువు బయట బరువు ఏముంది వాడు బరువు వాడే మోసుకుంటాడు వాడిదంటారు వాడే పడతాడు ఎప్పుడో ఒకసారి ఫీజు కట్టుకుంటాడు పుస్తకాలకు కొంచెం డబ్బు వాడి డబ్బు ఇవ్వడమే ముగి కొంచెం ఎంకరేజ్ చేయటం కొంత పెప్టాక్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం దీనికి ఏం బరువు ఉంది ఇట్స్ ఎ జాయ్ దాంట్లో బరువుందండి ఇప్పుడు ఎద్రవాడి కోసం మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి ఇట్ ఇట్ నాట్ ఎ జాయ్ షీర్ జాయ్ ఇట్ ఈస్ పెప్టాక్ ఇచ్చారనుకోండి ఉత్సాహం చేసి పంపించారనుకోండి ఇట్స్ ఎ జాయ్ దాంట్లో బరువుంది వీడు బరువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా వీడు వీడు రేపు ఇంటర్మీడియట్ అవుతున్నాడు వస్తాడు ఇంటర్మీడియట్ అయ్యాక వీడు మెడిసిన్ ఇంజనీర్ డాక్టర్ అవుతాడో అవడో ఆ తర్వాత వీడు పెళ్లి చేసుకున్న తర్వాత మన కుసర చూడటం అని వీడు ఇరవై ఏళ్ల బరువు ఇప్పుడే మోస్తూ ఉంటాయి దాంతో అది బరువు సో ఇష్యూస్ ని క్లియర్ గా చూడటం నేర్చుకుంటే జీవితం అలాగా ఈ క్షణంలోనే సరళం తేలికైపోతుంది కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే ఇది నాకు కొంచెం చేదస ఎక్కువ శంకర భాష్యంలో ప్రధానంగా కనపడే అంశము వివేకము అని నాకు అనిపిస్తూ ఉంటుంది మన ఆయన గారు అలా చెప్తూ ఉండేవారు వివేకము ఆయన వివేక చూడమని అని గ్రంథం కూడా రాశారు ఐదు శ్లోకాలు ఆయన చెప్పిందే చెప్పి ఆయనకి తృప్తి కలగలేదు ఐదు శ్లోకాలు రాసి చాలే అని ఓం తత్సం రాసి ఉంటారు ఇంకా ఇంకో యాభై శ్లోకాలు రాసినా కూడా అన్న స్థితి తర్వాత వివేకమునకు ఆయన చూడామని అని పేరు పెట్టారు తలకి అలంకారం వివేకము వివేకయుక్తంగా ఆలోచించగలగటము అది భూషణం అంటే ఏది భూషణం కాదు కాబట్టి ఆయన అంటారు నేను వివేకపూర్వకంగా క్లియర్ కట్ గా ఇదిగో ఇది కర్మ ఇది జ్ఞానము దీన్ని దీన్ని నువ్వు కన్ఫ్యూజ్ చేసి పెట్టకు అని క్లియర్ కట్ గా నేను మీకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా నేను క్లియర్ చేసి పెడతాను మీరు గమనించండి అని అంటున్నారు ఈ మాట ఎవడంటాడంటే ఆ క్లియర్ విషన్ ఉన్నవాడు అంటాడు ఆ విషన్ లేనివాడు మీది కొద్ది కళా తోక లేకుండా ఏదో నాలుగు పదాలని ఇంటి నుంచి అటు నుంచి గాల్లో ఎగురుతూ ఉంటాయి పదాలు దే ఫ్లోటింగ్ వర్డ్స్ ఫ్లోటింగ్ ఆల్ అరౌండ్ కర్మయోగము భక్తి జ్ఞానయోగము సాంఖ్య రాజయోగము తితిక్ష భక్తి ఈ పదాలన్నీ గాల్లో ఫ్లోట్ అవ్వట్లేదు దే ఆర్ ఫ్లోటింగ్ ఎవరివే జస్ట్ వాట్ ఆల్ యూ హెవ్ టు డూ ఇస్ పికప్ వన్ వర్డ్ ఫ్రం హియర్ హియర్ అండ్ అలా పికప్ చేసి వాక్యం నిర్మాణం చేసి జనం మీద పారేదాం ఇంకా వాళ్ళకంతా బాగుపడతారు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లౌకిక వాళ్ళు అంటే కాబట్టి ఈ పరిస్థితిని నేను చక్కదిద్దుతాను మీకు ఉత్సాహం ఉంటే ఉపయోగించుకోండి అని ఆయన అంటున్నారు తర్వాత వాక్యం తీతాశాస్త్రవక్షేపతప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుక సంసార్యోపరమలక్షణం సో ఈ గీతా అసతా ఆ ఈ గీతా శాస్త్రము ఈ గీత అనే శాస్త్రానికి పరమ ప్రయోజనమేమి పరం ప్రయోజనము పరమ ప్రయోజనము ఇప్పుడు ప్రయోజనము ఫలము అని రెండు ఉంటాయి ప్రయోజనంలో కూడా అవాంతర ప్రయోజనము పరమ ప్రయోజనము అని ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఇంజనీర్లు బ్రిడ్జి కడుతున్నాడు అనుకోండి ప్రయోజనం ఏమిటి అంటే ఆ బ్రిడ్జి కడితే ప్రజలందరూ ఆ బ్రిడ్జి మీద ప్రయాణించని ఒక సేవ అవుతుంది అది ప్రయోజనం ఫలమేమిటి వాడికి వచ్చి జీతం చూడండి ఫల ఫలానికి ప్రయోజనం ప్రయోజనాకాంక్షతో పని చెయ్యాలి కానీ ఫలతృష్ణతో పని చెయ్యకూడదు అర్థమైందండి ఇప్పుడు అంటే ఏమిటి ఫలము ప్రయోజనం ప్రయోజనాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని సాధించడం కోసం ముందు గడిపోతూ ఉంటాం ఫలం గురించి మనం విచారణ తృష్ణ పెట్టుకోము ఫలాన్ని ఈశ్వరుడు మనకిస్తాడు మనం ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉంటాం చూడండి ప్రయోజనము ఫలము ఇదే ఒక గవర్నమెంట్ సర్వెంట్ కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు వాడు రివర్స్ చేసి ప్రయోజనం భ్రష్ పర్వాలేదు ఫలం నిండా ఉండాలి నాకు వచ్చి జీతానికి రెట్టింపులంతా నాకు రావాలి ఈ బ్రిడ్జి కట్టి లోపల నేను ఇల్లు కట్టుకోవాలి అక్కడ రాజమండ్రిలో ఓ స్తంభం లేపేపటికి బ్రిడ్జిలో స్తంభం లేవారని ఎత్తేప్పటికీ అక్కడ బిల్డింగ్ లేవనెత్త వారిని ఏదో సామెత ఉంది అంటే ఆ సిమెంట్ బస్తాలు తరలించేస్తూ ఉండటం అలాగే నాగార్జున సాగర్ కూడా అలాగే ఇచ్చేసారని అప్పట్లో చెప్పి ఎనీవే మేనాబి కరెక్ట్ అంటాయిలీ సో ఆర్ మేబీ కరెక్ట్ టూ సమక్స్ కాబట్టి ఈ బ్రిడ్జి పూర్తయ్యేప్పటికీ ఇక్కడ ఒక మనం ఒక పని మా అమ్మాయి పెళ్లి అయిపోవాలను లేకపోతే మా పురాడు ఎంబీబీఎస్ చదువు అయిపోవాలను సో అలాగా స్వార్థం కోసం పనిచేసి బ్రిడ్జి పాడైపోయినా పర్లేదు అది కూలిపోయినా పర్లేదు నాకు ఫలం ఉండాలి సో ఆ దృష్టికోణం చాలా తప్పు సో ప్రయోజనం వేరు ఫలం వేరు ఆయన ప్రయోజనం అనే పదం వాడారు ఫలం అని వాడలేదు మీరు గమనించండి ఎందుకంటే గీతలో నువ్వు ఫలతృష్ణ పెట్టుబోతే చెప్పబోతున్నారు కాబట్టి ముందే ఫలం అని చెప్పరు కాబట్టి గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమి దట్ ఈజ్ ది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రయోజనం కూడా అవాంతర ప్రయోజనము అంతిమ లేకపోతే శాశ్వత ప్రయోజనము అని ఉంటుంది ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గరే ఉందనుకోండి అవాంతర ప్రయోజనం ఏమిటంటే తాత్కాలికంగా ఆ బ్రిడ్జిని బాగా నిర్మాణం చేసినట్లయితే ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి మనం సేవ చేసిన వాళ్ళమవుతాము అని అవాంతర ప్రయోజనం పరమ ప్రయోజనం ఏమిటంటే ఈ విధంగా నేను ప్రజాసేవ చేస్తూ గవర్నమెంట్ సర్వీస్ చేసినట్లయితే నేను భారత మాతకి నా జీవితాన్ని సేవలో అంకితం చేసిన వాడిని అవుతాను తద్వారా నాకు మోక్షము లభిస్తుంది నేను ఉనికి ఇంకొక దృష్టాంతం చెప్పాను కాబట్టి దాన్నే ముందుకు తీసుకువెళ్ళి సో అలాగే గీతను చదువుకుంటే లాభమేమిటి నో లాభము ఫలమేమీ లేదు మీరు గీత ఇప్పుడు పారాయణ గ్రంథాలు ఉంటాయి ఈ గ్రంథం పారాయణ చేస్తే ఈ కోరిక తీరుతుంది అని అలాంటి గ్రంథాలు ఉన్నాయి ఐ డోంట్ వాంట్ నేమ్ దైఫ్ టు నేమ్ యు నో మెనీ ఆఫ్ ద్రంథం ఏముల నుంచి ఏమూల దాకా పారాయణ చేసేస్తే మీరు అనుకున్న కోరిక తీరిపోతుంది అది ఫలం అంటారు అలాగంటే ఫలము గీతా పారాయణలో మీకు ఏమీ రాదు గీత మీరు పారాయణ చేయక్కర్లేదు నేను చిన్నప్పుడు పదో ఏట పదకొండవ ఏట దేవాలయంలో కూర్చుని పారాయణ చేస్తున్నా శ్రీకృష్ణాష్టమి మా ఊళ్ళో దేవాలయం ఉండేది నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడి దేవాలయానికి చిన్నతనంలో గీత పుస్తకం పట్టుకుపోయి దేవాలయం బయట కూర్చుని పారాయణ చేసేసుకుంటున్నాను మా గురుగారు కొబ్బరి సుబ్రహేషి గారు దేవాలయానికి వచ్చారు ఆయన ప్రదక్షిణం చేశారు చూశారు ఓ చూపి చూశారు మేము చదువుకునేవారం ఆయన దగ్గర ఓ చూపి చూశారు సరేదో పారాయణ చేస్తున్నాడు మంచిది దేవ మూడు ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని వచ్చి అలా వెళ్ళిపోతావు ఎరా ఏదో పారాయణ ఏదో చేస్తున్నట్టున్నావే అవునండి అన్న ఏం పారాయణ చేస్తున్నావు అంటే భగవద్గీత అంటే ఆయన చెప్పారు భగవద్గీత పారాయణ చేసేది కాదురా అది అర్థం తెలుసుకునేది పారాయణ చేసేది కాదు అని వెళ్ళిపోయారు నేను ఆయన వెంటబడి మరి పారాయణ చేసేది ఏమిటండి అని అడిగారు ఈవేళ కృష్ణాష్టమి కదా పారాయణ చేసింది ఏమిటండని అడిగారు అంటే ఆయన చెప్పారు శంకరాచార్యులు భుజంగ ప్రజాత వృత్తంలో శ్రీకృష్ణ స్తోత్రం ఒకటి రాశారు అది పారాయణ చేసుకోండి స్తోత్రం పఠించడం పారాయణ చేయండి అప్పటికే సంస్కృతం వచ్చు స్తోత్రం పఠిస్తూ ఉంటే అర్థం తెలుస్తూ ఉంటుంది అది ఐ నోట్ అండ్ హీ నోస్ ఇట్ కానీ గీత మటుకు పారాయణానవసరం అని చెప్పారు ఆయన ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు గీత పారాయణ చేయలేదు ఎందుకంటే పారాయణ అనేప్పటికీ పుణ్యం కోసం ఫలం ఉంటుందండి గీత ఫలం కోసం ఉద్దేశించింది కాదు ఫలాన్ని విడిచిపెట్టాలని చెప్పడం కోసం వచ్చింది గీత ఫలం గురించి నువ్వు చింత పెట్టుకోవద్దు కాబట్టి ప్రయోజనం తాత్కాలిక ప్రయోజనం ఏమిటి గీతకే అంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా జీవించటం ఇంట్లో మిగతా వాళ్ళకు కొంత శాంతి కలిగించటం ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు గీత వల్ల గీత పాఠం చదువుకుంటున్నాడంటే వాడు కొంచెం సోబర్గా తయారవుతాడు కొంచెం ఈ సంసారం యొక్క అదే ఆ మత్తు కొంత తగ్గుతుంది ఆ శాస్త్రంలో అలా వర్ణించారు కాబట్టి నేను అంటే సంసారము అనేది అది కపిష్ట కపి అసలే కోతి అది కాపిశాయన కాపిశాయనము అది ఒక ఒక రకమైన మద్యం ఆ మద్యాన్ని బీర్రో ఏదో దాన్ని కాపిషాయనము అది తాగింది సో ఆ తర్వాత దీనికి తేలు పుట్టింది ఈ కోతికి తేలు పుట్టింది దెయ్యం పిచాచో దయ్యో ఏదో పట్టింది ఇప్పుడు ఆ కోతి మీరు అది ఏదో శ్లోకం ఉంటుంది వివేకానంద చెప్పిన శ్లోకం ఇది ఎనీవే సో తాత్కాలికంగా మనస్సు కొంత చల్లారుతుంది దానికి ఉన్నటువంటి దూకుడు తగ్గుతుంది మనస్సు కొంచెం వివేకంలో పడతాడు మనిషి సరిగ్గా ఆలోచన ప్రారంభిస్తాడు తను కొంచెం ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకుంటాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతతని ఇస్తాడు వాడు ప్రశాంతంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా లభిస్తుంది ఇది తాత్కాలిక ప్రయోజనం పరమ ప్రయోజనం మాత్రం అది కాదు పరమ ప్రయోజనం ఏమిటంటే మోక్షము నిశ్రేయసం నిశ్రేయసం అంటే అర్థం ఏంటో తెలుసినా అండి ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు అది నిశ్రేయసం ఏమిటో తెలుసినా నిశ్రేయసము మీరు స్వరూపత ఆ దైవమే దైవస్వరూపులు మీ దైవస్వరూపాన్ని మీరు గుర్తెరింగి దైవస్వరూపులుగా ఉండిపోవుంట అంతే నిశ్చేయసం అంటే ఇంకా అంతకంటే ఏమి కొత్తగా సాధించి ఇదేం లేదు అది మోక్షము ఇది మనం మామూలు గారికి రెగ్యులర్గా పాఠం చదివేదే అది గీత యొక్క పరమ ప్రయోజనం కాబట్టి గీతలో గీత యొక్క ప్రయోజనం ఏమిటంటే యుద్ధం మానేస్తానున్న అర్జునుడి చేత యుద్ధం చేయించడము కాదు ఇదిగో దాని ప్రయోజనం అది అవాంతర ప్రయోజనం తాత్కాలిక ప్రయోజనం శ్రీకృష్ణుడికి కాదా ప్రయోజనం అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఏమిటి ప్రయోజనం అంతకుముందు మనం చూసాం కదా స్వప్రయోజనాభావేపి చూశాం కదా భూతాను జిభుయ శ్రీకృష్ణుడికి ఏ లేదు ఇతర అర్జును అనుగ్రహించడమే శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యమంతే వేరే అర్జునునికి ప్రయోజనం ఇది ఏమిటంటే మోక్షము ఈ మోక్షం అంటే ఏమిటి అంటే సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం సంసారము విరమించబడుట ఉపరమ అంటే విరామము కమ్ టు ఎన్ ఎండ్ సంసారం ఇట్ హాస్ టు కమ్ టు ఎండ్ సంసారం కమ్ టు ఎండ్ అంటే ఏమిటండి ఇల్లు వాకిలి పిల్ల ఇవన్నీ లేకుండా అయిపోతుందా అలా అనుకోద్దు ఎందుకంటే సంసారము అంటే భార్యా పిల్లలు సంసారం కాదు అలా అంటూ ఉంటారు నాతో పాటు సంసారం కూడా వచ్చిందండి ఆయన నా భార్య నా పిల్లలు వచ్చారు నా అభిప్రాయం అది తప్పది అది సరైన ప్రవృత్తి భార్య భర్తని సంసారం అనుకుని భార్యని భర్త సంసారం అనుకుని పిల్లలని సంసారం అనుకుంటే అది సాధి కాదు సంసారం అంటే ఏమిటంటే నిరంతర ప్రవాహరూపమైన సుఖదుఖములకే సంసారం ఉంటాయి తాత్కాలికంగా షార్ట్ రేంజ్లో లాంగ్ రేంజ్లో ప్రవాహ రూపమైన జన్మమరణ పరంపరకి సంసారం అంటే మనకి సుఖము దుఃఖము సుఖము దుఃఖము అలా పరంపరగా వస్తూ ఉంటాయి పైకి ఎగురుతూ ఉంటాం కింద పడుతూ ఉంటాం మళ్ళీ పైకి ఎగురుతూ ఉంటాం కింద పడుతూ ఉంటాం ఏదో ఒక దాని వెంట పరిగెత్తుతాం అది దొరికితే మనం సమర్థలము సక్సెస్ఫుల్ అనేది కొంచెం గెంతులు అది దొరక్కపోతే నా అంత అయోగ్యుడు అని బాధపడుతూ ఉంటాం అది అయిపోతుంది ఇటోటో అవుతుంది ఆ తర్వాత మరో దాని వెంట పరిగెడుతూ ఉంటాం ఇది సంసారం ఈ సంసారము మనల్ని విశ్రాంతి లేకుండా చేసేస్తుంది మనం అలసిపోయిట్లా చేస్తుంది అంకేతనే ఒక రోజులో మీరు చూడండి సంసారం రాత్రి ఎనిమిది తొమ్మిది పదేపటికి మై గాడ్ ఐమ్ డన్ విత్ ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీ మోర్ అంటాడు అంటే కాదండి ఈ వర్క్ కనుక పూర్తి చేస్తే ఇంకో మిలియన్ మీకు వస్తుందంటే చాలీ మిలియన్ ఇంక నేను రేపు చూస్తానా మిలియన్ అంటూ మీరు మధ్యాహ్నం పది గంటలకు మిలియన్ అన్నారనుకోండి పరిగెత్తకొస్తుంది రాత్రి భదేపటికి ఇంకా నా వల్ల కాదంటే మిలియన్ అయ్యేది టెన్ మిలియన్ అయ్యేది అంతే నిద్రలో పొరిగిపోతుంది ఎందుకంటే సంసారం మనిషిని బాగా అలసట చేసేస్తుంది దేహము ఇంద్రియములు మనస్సు మనస్సుతో ప్రారంభమవుతుంది అలసట మనస్సులో బడలిక వచ్చేస్తుంది దాంతో ఇంద్రియాలు బడలికొచ్చేస్తుంది దేహం బడలిక వచ్చేస్తుంది ఇంకా తట్టుకోలేడా సంసారం తట్టుకోలేక పడుకు నిద్రపోతుంది ఆ నిద్ర పట్టకపోతే టాబ్లెట్లు వేసుకుని తిరుపతి దాన్ని ఉపరమ అంటారు సంసార ఉపరమ కాబట్టి ఈ ఉపరమం అనే ఒక మెకానిజం భగవంతుడు మనకి పెట్టాడు మీరు ఆలోచించండి తెల్లవారులేస్తే అనేక సమస్యలు అనేక బాధ్యతలు బరువులు మనకుంటాయి ఈ బరువు బాధ్యతలు ఇలా కొనసాగిపోతావు రాత్రి పదైనా కూడా వాటికి ఫుల్ స్టాప్ లేదనుకోండి పది టు తెల్లవారు సమయం దాకా అనుకోండి ఆరు గంటల దాకాను మళ్లీ ఆరు గంటల తర్వాత కూడా కొనసాగాయి అనుకోండి అలా ఎన్ని రోజులు కొనసాగించగలరు మీరు The person will go crazy, or dead. That is not the same thing. So, if we have the same thing, we know that we have ever seen the Virāma, and we have seen a lot of Bhagavānturā, so we have seen the same thing. Parameshwara rāma, that is the same thing. That is the name of Nidra. That is the name of Geta-Shastra. Atiyanta uparama lakshanam. That is the same thing. సంసారపు బరువు లేకుండా జీవించగలమా పూర్ణమి పూర్ణముద్య పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి హరి ఓం శ్రీ గురుకో నమ హరిస్వతి శ్రీకృష్ణ